తిరుమల లీలామృతం ఇరవై ఐదవ అధ్యాయం అభ్యక్తుడు వ్యక్తుడు ఎందుకైనాడు వైకుంఠం నుండి వెంకటాచారానికి వచ్చిన శ్రీమన్నారాయణుడు అభ్యక్తుడై అందరికీ కనపడకుండా చాలా కాలం ఉన్నాడని పురాణం చెప్తోంది జ్ఞానులకు దేవతలకు ఆ పర్వతంలోని తీర్థాలలోనూ పర్వతంలోని వివిధ ప్రదేశాల్లోనూ వారి వారి యోగ్యత సాధనను బట్టి ప్రత్యక్షమయ్యేవారట కనుక పర్వతమే భగవంతుని స్వరూపమని పూజించే మహాత్ములు మంది ఉన్నారు కొందరు పర్వతమే భగవంతుడనే వారు ఉన్నారు పర్వతం జణం భగవంతుడు చేతనం మనం అది వరకు భవిష్యోత్తర ఇతర పురాణాలలో చూచినట్లు ఈ పర్వతానికి శ్రేషుడు ముఖ్య అభిమాన దేవత మేరువు పొడుపు ఆనందుని చుట్టుకుని వచ్చినందిన వెంకటాచలానికి ఆనందుడు ఇంకొక ముఖ్య అభిమాన దేవత ఆ శ్రీమన్నారాయణుడు ఈ పర్వతమంతా వ్యాప్తుడై విశేష సన్నిధానంతో అన్ని తీర్థాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ ఉన్నాడు అందుకే రామానుజుల వంటి ఎతులు పర్వతంపై కాలుబెట్టి ఎక్కడానికి ఇష్టపడక మోకాళ్లపై ఎక్కి పర్వతానికి వచ్చారని చెప్తారు వ్యాసరాయలు వ్యాస తత్వజ్ఞుల వంటి ఎతులు కొండపై బలమూత్ర విసర్జన చేయకుండా నిగ్రహం పాటించారు కలికాలం ఇంకా మంచి భాగంలోనే ఉన్నాం కలి ప్రభావం ముందు ముందు ప్రబలం అవుతుంది ఇక ముందు ధర్మం ఒక కాలి అధర్మం మూడు కాళ్లపైన ఉండే సమయం సాత్వికులను హింసించే రోజులు పాలకులే అధర్మానికి పాలై రాక్షసులుగా మారే సందర్భాలు ఎక్కువ అవుతాయి కలి ప్రభావం వల్ల ధార్మికులు కూడా పాపులయ్యే ప్రమాదం ముందు కాలంలో పాపాలు చేసేవారు ఎక్కువ అవుతారు కొండను ఉద్దేశించి ప్రార్థించే శక్తి లేనివారు అవ్యక్త తత్వాన్ని ఆరాధించే యోగ్యత లేనివారు అధిక సంఖ్యలో ఉంటారు బ్రహ్మదేవులు ఈ విషయం గురించి తీవ్ర ఆలోచన చేసి అవ్యక్తునిగా ఉన్న శ్రీమన్నారాయణని వెంకటాచలంలో ప్రసన్నం చేసుకుని ప్రార్థించాడు పాపల సంఖ్య ఇప్పటికే చాలా పెరిగిపోయింది కలికాలంలో ముందు ముందు ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది నీవు సృష్టించిన నరకాలన్నీ నిండిపోతున్నాయి కొత్త నరకాలు సృష్టించాల్సిన అవసరం వస్తుందా అనిపిస్తోంది పాపల సంఖ్యను అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది కలి ప్రభావం వల్ల కలిక మీరిచ్చిన వరం వల్ల పాపాలు తగ్గే అవకాశం లేదు నరకాలకు వచ్చే వారి సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం ఉంది అందుకని పాపాలు చేసే పాప పరిహారార్థం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది తపస్సులు చేసి ప్రాహ్చిత్తాలు చేసి యజ్ఞ యాగాదులు చేసి సాధన చేసి నన్ను మెప్పించగలిగిన వారికి నీవు వ్యక్తమై వారి పాప ప్రక్షాళన చేస్తున్నావు అలా కాకుండా నీవు వెంకటాచలంపై వ్యక్తుడుగా ఉండి నిన్ను దర్శనం చేసుకున్న వారి పాపాలు ప్రక్షాళన అయ్యేట్టు అనుగ్రహం చేయాల్సింది బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శ్రీనివాసుడు అలాగే అని వెంకటాచలంపై వ్యక్తులై నిలిచాడని పురాణం ఆ వ్యక్త రూపమే వెంకటాచలంపై మనమిప్పుడు చూచే ఆలయంలోని స్వామివారి విగ్రహం ఆయన చిన్మయ రూపు మహాత్మలకు జ్ఞానులకు చేతనంగా దర్శనమిస్తాడు అందరికీ మాత్రం విగ్రహ రూపంలో ఉన్నట్టు కనిపిస్తాడు ఆయన శంఖ చక్రాలు కటి బాధహస్తాలతో చేతులపై నాగాభరణాలతో తలపై కిరీటంతో సర్వాలంకార భూషితుడై కటి నడుముకు నవరత్న ఖచ్చిత వడ్డాణం ఆ వడ్డాణంలో చిరు భక్తులను అనుగ్రహించడానికి పాద దర్శనం చేసుకునే అవకాశం కల్పించడానికి రెండు పాదాలు కనపడేలా పద్మ పీఠంపై నిలిచుని ఉన్న స్వామిగా దర్శనమిస్తున్నాడు కూడా భగవంతును ప్రార్థించినట్లు బ్రహ్మదేవుల శనకాదుల ప్రార్థన ఆలకించిన భగవంతుడు అందరికీ వ్యక్తమయ్యేలాగా విగ్రహ రూపంలో ప్రత్యక్షమయ్యాడని వరాహ పురాణంలో ఉంది బ్రహ్మదేవుని ప్రార్థనలో ఒక విషయం మనం గమనించాలి నరకాలు నిండిపోతాయి కొత్త నరకాలు సృష్టించాల్సి వస్తుందేమో అన్నది అతిశయోగం భగవంతుని సృష్టిలో నలకాలు స్వర్గాలలో ఎప్పుడు కావలసిన స్థలం ఉంది ఎందరికైనా అవకాశం ఇవ్వగలిగింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇంకో విషయం వెంకటాచలానికి వైకుంఠాన్ని తీసుకుని శ్రీమన్నారాయణుడు రావడం ఇరవై కలియుగంలోనే ఇతర కలియుగాల్లో ఇటువంటి అవకాశం లేదు మన అదృష్టం కొద్దీ మనం ఈ ఇరవై కలియుగంలో ఉన్నాం స్వామివారిని దర్శించి పాప ప్రక్షాళన చేసుకునే మహదవకాశం ఉంది శ్రద్ధ భక్తి పశ్చాత్తాపం చాలు మనం ఎన్నెన్ని పాపాలు చేస్తున్నామో ఇంకొకరు చెప్తే మనకే బాగా తెలుసు ఉద్ధారం కావాలంటే చేసిన పాపం తలుసుకుని పశ్చాత్తాపంతో తిరుమల యాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుని స్వామికి శరణాగతం చెప్పటం పాప ప్రక్షాళన చేయమని ప్రార్థించటం స్వామి మహిమ కొనియాడే ఈ ఘటనలు పారాయణం చేయడం చేయాలి అలా చేస్తేనే భక్తాపరాధ సహిష్ణుడైన దయామయుడైన శ్రీనివాసుని కృపకు పాత్రులవుతాము